కూడా ఎక్కువగా దీని గురించి ఒకసారి పుటపర్తుల ఒక నాతో మాట్లాడుతూ సాయంత్రం ఆరయ్యేసరికి సినిమా హాల్కి వెళ్ళడం ఎలాగో బార్కెళ్ళడం ఎలాగో భజనకి వెళ్ళడం కూడా అంతే అన్నాడు అది వాస్తవం అనిపించింది నాకు ఎందుకంటే సత్సంగం అనేది దేన్ని తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం దేన్ని అధిగమించడానికి చేస్తున్నాం దాన్ని పొందడానికి చేస్తున్నా సత్సంగం యొక్క స్వరూపం ఏమిటి మరి ఇవాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇన్ని రోజులు చెప్పలేదు అడగచ్చు లేదు అమ్మ తత్వం అనేటువంటి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న వేసి వదిలేశారు కొన్ని రోజులు గడువిస్తున్నాను అని ద్రవ్యరాశి శక్తి మీరు ఏ రకంగా పనిచేస్తున్నాయో వేరు వేరుగా మీరు గమనించండియా కాగా నిన్న హైమక్క గారు గీత గురించి చెప్పండి అంటే ఫోన్లో చెప్తే ఇంటికి వెళ్ళి మాట్లాడారు అది ఫోన్లో మాట్లాడవలసిన విషయం కాదు కాబట్టి మొట్టమొదట అష్టావకర గీత చెప్పేవాడు ఉండవలసిన అర్హత ఏంటి వినేవాడుకుండదేమిటి అసలు అష్టావకర గీత ఏ స్థాయిలో మనం తెలుసుకోవాలి అనే ఒక ప్రశ్న నాకు వచ్చింది నేను చదువుకున్న నేను ఒకసారి చదివాను అష్టావకర గీత శుద్ధ అద్వైత తత్వం మాత్రమే చెప్పబడింది అది అద్వైత సిద్ధాంత ప్రతిపాదకమైనటువంటి గ్రంథం కాదు అది ఒక సంహితా గ్రంథం చర్చా గ్రంథం అందులో భక్త శ్రోత భక్త అయినటువంటి వాడు అష్టావక్రముని శ్రోత అయినవాడు జనక మహారాజు జనక విదేహముక్త స్థితి జీవన్ముక్త స్థితి యొక్క అనుభవాల కోసం తాపత్రమైపోతున్నటువంటి అత్యున్నతమైనటువంటి సారుడు అష్టావకరుడు దాని యొక్క తత్వాన్ని తెచ్చిన వాడు వాడిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో అష్టావకర గీతాన్ని పురస్కరిస్తారు ఇందులో చెప్పేవాడు వినేవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి చెప్పేవాడికి సద్వివేచన అసద్వివేచన ఉండాలి అదేవిధంగా వినేవాడికి కూడా సత్ అసత్ రమంత ఉండే సంబంధం తెలియవలసిన అవసరం ఉంది చిత్రం ఏంటంటే భగవద్గీత అష్టావక్ర గీత శంకర వారు రాసేవాడు భాష్యాలు ఈవెన్ యోగవాసిష్టం ఇవన్నీ కూడా తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దాని దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి మార్గాలు చాలా జాగ్రత్తగా చెబుతున్నాయి వినండి తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దానికి తీసుకువెళ్లే మార్గాలు ఎలాగా మనకు భగవద్గీతలో ఫస్ట్ ప్రశ్న స్టార్ట్ అవుతుంది నా కళ్ళ ముందు అన్నదమ్ములున్నారు మిత్రులున్నారు తాతలున్నారు గురువులున్నారు బంధువులున్నారు వీళ్ళందరినీ చంపి యుద్ధం చేసి నేను ఆ విజయాన్ని ఆ రక్తానాన్ని వల్ల ప్రయోజనం ఏమిటి అని అర్జునుడి శోకిస్తూ కంపిత గాత్రుడవుతూ మమసీతీ అంటాడు మొత్తం అంత కూడా ఆగి ఒళ్ళతో ఉడికిపోతుంది అంటాడు ఉడికిపోయి మొత్తం గాండివాన్ని కింద కూర్చుంటాడు ఆ రకమైనటువంటి దౌర్బల్యానికి గురైనటువంటి స్థితిలో భగవద్గీత బోధింపబడింది అక్కడ కర్మ కర్మఫల నిరూపణము కర్తృత్వ ఆరోపణము దృశ్యద్రష్ట సంబంధముల మధ్య ఖచ్చితమైన అవగాహన లేని స్థితిలో సంఘటన జరిగింది అదే గోగవాశిష్టం దగ్గరికి వచ్చేసరికి యువకుడైనటువంటి రాముడు తనను తాను అర్థం చేసుకునేటప్పుడు ఈ దృశ్యమంతా ఏమిటి నేనెవరిని ఆయన రెండు ప్రశ్నల సమన్వయంలో ఈ దృశ్యము దృశ్యముగా ఉంది నేను నేనుగా ఉన్నాను నాకు దీనికి ఎందుకు సంబంధం ఉందనుకుంటున్నాను అనుకున్న వైరాగ్య భావంతో ప్రారంభం అవుతుంది అది అందులో వైరాగ్య ప్రకరణముతో మొదలవుతుంది అక్కడ ఆ జయించి సత్యాన్ని చెప్పడానికి యోగ భాషిష్టం చెప్పడం జరిగింది భగవద్గీతలో కర్మఫల కర్తృత్వ భావన దుఃఖారోపణ అనే ఆరోపణలు జయించి మూలతత్వం ఉంది అని చెప్పేసి గుర్తు చూపించడానికి మాత్రమే చెప్పడం జరిగింది భగవద్గీత గుర్తు చూపిస్తోంది యోగ వైశిష్టం వివరణిస్తోంది మరి అష్టావకర గీత అనుభవం వైపుగా తీసుకెడుతోంది ఈ మూడు కూడా శ్రవణ మనన నిధిధ్యాసనాలైనటువంటి మూడు అద్వైత వేదాంత విధానం యొక్క స్టెప్స్ ఇవన్నీ కింద నుంచి పైకి వెళ్ళినవే ఈ కింద నుంచి పైకి వాటిల్లో ద్వంద్వ ద్వంద్వగా ద్వంద్వము ఛాయగా మూలములో కూడా ప్రతిబింబిస్తూ ప్రాతిభాసికమై ఉంటుంది దృశ్యమైన సత్యములు దృశ్యమైనటువంటి సత్యముగా కాకుండా దాని ఎందు మూలమును ఆరోపణ చేసి మూలములోన వేరైనట్టుగా భావించి తక్కువ విచారణ చేయడం ద్వారా ఏర్పడ్డది అద్వైత సిద్ధాంతము ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక మాట చెప్తారు ఈ ప్రపంచంలో ఇంతవరకు మనం పూజిస్తున్నటువంటి దేవతలలో ద్వంద్వము లేనటువంటి దేవతలు ఉన్నారా అని అడుగుతారు అంటే అమ్మ దృక్పథం అన్నాన్ టు ది నోన్ టు అన్ మిగతా వాళ్ళ దృక్పథం నోన్ టు ది అన్నాన్ నాట్ అన్ టు ది నోన్ ఆ కారణం చేత అమ్మ పై నుంచి కిందకి దిగి రావడంలో సాధన అవసరం లేకపోయింది తనను సద్ధ వస్తువుగా అర్థం చేసుకుంది తనను రురుక్షగాను ముక్షగాను అర్థం చేసుకోలేదు తనను కేవలం జ్ఞానిగా అర్థం చేసుకుంది అటువంటి దానికి పూర్తి వ్యతిరేకమైన స్థితి భగవద్గీతలోను యోగాశిష్టంలోను అష్టావకలి గీతలోనూ ఉంది వీడందరూ కూడా ద్వంద్వను సత్యముగా భావించి ద్వంద్వమును ఖండించి సత్యమును ఆరోపణ చేసి సత్యమును నిర్ణయం సత్యమును నిరూపణ చేసి సత్యము అనుభవగా తెచ్చుకోనడంలో సత్సంగత్వాన్ని పొందడం కోసంగా ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళ పాతే టోటల్ గా డిఫరెంట్ అమ్మ పాతీస్ డిఫరెంట్ వీళ్ళ పాతి డిఫరెంట్ అమ్మ ప్రకారముగా ప్రతిదీ సిద్ధవస్తువే ఇందులో సాధ్యము లేదు నీ జన్మకు ప్రయత్నం చేయడం లేదు నీ ఎదుగుదలకి మార్పుకి నువ్వు ప్రయత్నం చేయడం లేదు నీ మరణానికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు సో జన్మరాహిత్యానికి కూడా నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు ఏవి ను వంట తెచ్చుకున్నవి కావు నీ వంటూ తెలుసుకునేవి లేవు కాబట్టి నువ్వు పోగొట్టుకునేవి కూడా లేవు అన్నది అమ్మ యొక్క సిద్ధాంతం కాని మనం నిత్య జీవితంలో కళ్ళ ముందు ఇవన్నీ ఉన్నాయి వీటి ఏమిటి అని ప్రశ్న వేసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు నడుస్తున్నాయి నేను కాళ్ళతో నడుస్తున్నాను కాళ్ళు నన్ను నడిపిస్తున్నాయా నేను నడుస్తున్నాను అనుకున్నప్పుడు ఉండే భావనకి కాళ్ళు నడిపిస్తున్నాయన్నప్పుడు ఉండే భావనకి తేడా ఉంటుంది ఇక్కడ ఈ గ్రంథాలన్నీ కూడా తెలిసిన కళ్ళ ముందు ఉండేటువంటి ఒక దృశ్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ దృశ్యంలో ఉండేటువంటి సమన్వయాన్ని ఆధారంగా చేసుకొని ద్రష్టను వేరు చేసుకొని నీవు కేవలం ఒక సాక్షిభూతత్వంగా మనస్క స్థితిని సాధించాలి అనేటువంటి ఒక నిర్ణయం చేస్తని దాని వరకు చేసిన ప్రయత్నంలో కొన్ని దశలు మాత్రమే అటువంటప్పుడు అమ్మ సిద్ధాంతం దగ్గర ఈ పుస్తకాలు ఏవి ఉండవు ఎందుకు బేసిక్ చెప్తున్నానంటే అమ్మకి ప్రతిదీ సిద్ధ ఈ విశ్వంలో ఈ సిద్ధవస్తువైనప్పుడు అమ్మ సాధ్యము అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయలేదు అమ్మకు సాధ్యము మానవ ప్రయత్నము రెండూ లేవు అమ్మకి సిద్ధము నియతి రెండు మాత్రమే ఉన్నాయి ఆ నియతి కాలము ద్వారా భోగముగా మారుతోంది అని ఖచ్చితంగా చెప్పారు ఆ భోగము అనుభవించదగినదే అని కూడా చెప్పారు కాబట్టి అమ్మ నియతి కాలము భోగము అనే వాటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో సిద్ధమైనటువంటి సత్యం మనకు సత్వమైనటువంటి చైతన్యం మనకు మూలమైనటువంటి శూన్యం మనకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు వీళ్ళెవ్వరూ ఆ స్థితికి ఈ వైదిక పండితులు కానీ ఉపనిషద్వేత్తలు కానీ వీళ్ళెవరు కూడా ఆ స్థితికి ఇది ఖచ్చితంగా నేను చెప్తుంది నిర్మహమాటంగా చెప్తుంది ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న వేయడమే అష్టావకల గీతలో ఆ సూచన చూపిస్తోంది అక్కడ ఒక అసలు అష్టావకర గీత జన కూడా ఎందుకు అడగవలసి వచ్చింది ఆ జీవన్ముక్త స్థితి పొందడానికి జీవన్ముక్త స్థితి అంటే ఏమిటో తెరిస్తే కదా పొందడం ఆ తెలిసిన వాడే పొందడం గురించి కూడా ప్రయత్నం చేస్తా వెరీ గుడ్ అటువన్నప్పుడు మన శరీరాలే మనం తీసుకున్న ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ జన్మ ఎందుకు పొందాము అని ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఈ జన్మ యొక్క స్వరూపం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు జన్మ కర్మల యొక్క సంబంధం ఏమిటి అని చెప్పేసి ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ సమన్వయాన్ని సాంఖ్య సిద్ధాంతం చెప్పినట్టు అద్వైత సిద్ధాంతం చెప్పటం లేదు ఇక్కడ నేను అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకిం కాదు అది ఒక సిద్ధాంతం అంగీకరిస్తా కానీ అమ్మ అసలు వాటిని ఏంటిని అనుసరించలేదు ఇక్కడ ఇది సత్సంగంలోకి వచ్చినప్పుడు సత్ అనే దాన్ని బట్టే ఆలోచితామం సత్తో సంఘం ఉండాలి దేనితో సంఘం ఉండకూడదు అసత్తుతో సంఘం ఉండకూడదు ఈ సత్ అనేటువంటి దానికి అర్థము రెండు రకాలుగా చెప్తారు దృశ్యమానమవుతూ శ్రూయమానమవుతూ వ్యక్తమైనది సత్ అని అది కానిది ఒక అర్థం రెండవది అసత్తు ఉండడం వల్లనే సత్ మాట కూడా ఉంది మీరు గురించి ఒకసారి మా హిందూ మా సత్సంగంలో రెండు మూడు నెలలు ఈ సత్ అసత్ అనేటువంటి దాని గురించి చర్చ జరిగింది అసత్యము ఉంది కాబట్టే సత్యము గురించి ప్రయత్నం జరుగుతోంది అజ్ఞానం కాబట్టే జ్ఞానము గురించి ప్రయత్నం జరుగుతోంది చీకటి ఉంది కాబట్టే వెలుగు గురించి ప్రయత్నం జరుగుతోంది మృత్యు ఉంది కాబట్టి గురించి ప్రయత్నం జరుగుతోంది భయం ఉంది కాబట్టే నిర్భయత్వం గురించి ప్రయత్నం జరుగుతోంది అది అలాగా దీనికి న్యాయ దర్శనంలో ఒక సమాధానం ఉంది భయం అజరం అమర్త్య పదం బ్రహ్మక్షేమావాప్తి అని సూత్రం ఉంది న్యాయ సూత్రం అది ఏం చెబుతుంది అంటే తత్ ఏదైతే ఉందో అభయం భయము లేనిది అజరం ముసలితనము లేనిది తద భయం అజరం అమర్త్య పదం దానికి మరణము లేనిది ఈ మూడు కూడా ఎవరికి ఉన్నాయి ఉన్నాయి భయం ఉంది ముసలితనం ఉంది మరణముంది దీనికి ఉన్నాయి దానికి లేవు అందువల్ల ఇదున్నది ఉన్నది మానవక్షేమం అది బ్రహ్మక్షేమం అది దీన్ని భరిస్తోంది ఆ జ్ఞానంతో ఆ భరించేటువంటి దానికి ఈ లక్షణాలు లేవు అని ఖచ్చితంగా చెప్పడంలో తదభయం అజరం అమర్త్యవదం బ్రహ్మక్షేమాప్తి అనేటువంటి న్యాయదర్శనం ఖచ్చితంగా ప్రతిపాదన చేస్తూ ఇక్కడ మూడు స్థితులు ఉన్నాయి ద్రవ్యముపాధిగా కలిగినటువంటి శక్తిని ఐ రిపీట్ అగైమ్ ద్రవ్యము ఉపాధిగా కలిగిన శక్తిని ద్రవ్యము యొక్క స్వభావమును ఆరోపణ చేసి ద్రవ్యము మాయగా భావించి శక్తిని కూడా మాయగా భావిచి దాన్ని ఒక తంత్ర విద్యగా భారతదేశంలో ఆ రకంగా ఆ శక్తితో సంయోగాన్ని తాంత్రికమైనటువంటి సాంప్రదాయంగా కుండలిని తంత్రం రూపొందింది మనకి భారతదేశంలో జ్ఞానులు సెపరేట్ చేశారు మేమేదో కొత్తగా కనుక్కుంటున్నాం అని చెప్పేసి ఈ శరీరం ఉంటే కదా నువ్వు కనుక్కునేది ఈ శరీరం ఉంటేనే కదా నువ్వు చూసేది ఈ శరీరం ఉంటేనే కదా శరీరం మాయ అని చెప్పేది మరి ఈ ఉపాధిని విస్మరించి ఈ ఉపాధిని మాయగా తీసుకున్నప్పుడు దీని గురించే సకారిని ఒక ఫిలాసఫరు శంకరాధైత గురించి వ్రాస్తూ ఒక వాక్యం వ్రాస్తాడు శంకరుడు ఎంత ఈ ప్రపంచాన్ని మాయాని కొట్టి పారేసిన మాయాని కొట్టి పారేయడానికి కూడా ఈ ప్రపంచాన్ని ఆధారంగా తీసుకురావలసి వచ్చింది అంటాడు జాగ్రత్తగా వినడమ్మా ముందు సత్సంగం చేస్తుంది ఇందులో అసత్ అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి తెలియాలి తెలిసినప్పుడు నువ్వు సత్వయుండి సత్తు కోసం ప్రయత్నం చేస్తున్నావా అసత్వై ఉండి సత్తు కోసం ప్రయత్నం చేస్తున్నావా నీలో ఉంటే అసత్తు తొలగించుకొని సత్తుని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నావా నీవే సత్తివి అసత్వీ రెండు అయి ఉన్నావనేటువంటి స్థితిని ఉన్నవాడుగా ఇంత ప్రతి ప్రయత్నం విశ్లేషణ దీనిలో ఉన్నాయి ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నాము మనందరం అయ్యే సభ్యులు ఇక్కడ ఆరుగురం షట్ చక్రాల ఆరుగురం ఇక్కడ మన యొక్క స్థితి ఏంటి మనం సత్తు నాలో అసత్తును చూస్తున్నావా అసత్తు సత్తు రెండు ఒకటైనటువంటి భావల్లో మనకు కనిపిస్తున్నా ఒకసారి రామకృష్ణ బ్రహంస జీవి చరిత్రలో రామకృష్ణ పరహంస అతి దగ్గర అసోసియేట్ అయినటువంటి హృదయుడు ముఖర్జీ అతనికి రామకృష్ణ పరహంస ఒక ముసలాయిన్ చూపిస్తూ ఆయన దగ్గరికి వెళితే బ్రహ్మజ్ఞాను నేర్పుతాడు అని చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు బ్రహ్మజ్ఞానం చెప్పమని అడుగుతాడు అడిగితే ఎప్పుడైతే ముడికి నీరు గంగలో నీరు ఒకటే అని నీకు తోస్తుందో అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే నేను చెప్పక్కర్లేదు అంటాడు ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే సత్ అసత్తి రెండు ఉంటాయా వారప్పుడు సత్త ఎక్కడి నుంచి విశ్లేషణ చేస్తున్నావు అసత్త ఎక్కడి నుంచి విశ్లేషణ చేస్తున్నావు అది కావాలి తక్కువ పరమైన విచారమేగా ఆ తక్క పరమైన మన బుద్ధిలో తెచ్చినటువంటి వికారమే కా ఈ స్థితిని నువ్వు సాధ్య భగవంతుడు ఆరో అధ్యాయంలో మూడో శ్లకంలోకి ఉంటాను చెప్తాడు రురుక్షువైన వాడు కర్మ కారణము నాకు కర్మ కారణము అని చెప్పేసి చెప్తాడు ముముక్షువైన వాడు క్షమము కారణము అని చెప్తాడు అని అంటాడు ఇక్కడ ఇద్దరిని ప్రతిపాదిస్తున్నాడు ఒకటి రుక్షువు ఇంకోటి ముముక్షువు రుర్రుక్ష అంటే చెట్టు ఎక్కాలి అని ప్రయత్నం చేసేవాడు తన ప్రయత్నం ద్వారానే ఏదైనా సాధ్యం కావాలనేటువంటి స్థితి పొందినవాడు రుర్రుక్ష అనేవాడు మరి ముముక్షు అనేవాడు నేను ఏదో బంధింపబడి ఉన్నాను ఆ బంధాల నుంచి నేను తొలగించుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నం కలిగిన వాడున్నాడు వాస్తవానికి రురుక్షువు ముముక్షువు ఆ రెండు తత్వాలు లేనటువంటిదే సత్ అని ఒక మూలతత్వం ఇక్కడ దీని విషయంలో మాకు హిందూపురంలో జరిగిన సత్సంగాల్లో మేము చాలా విశేషంగా దీని మీద చర్చ అందుకోసం చెప్తున్నాను ఆ భావాలన్నీ కూడా కొంత మీకు చెప్పవలసి ఉండేమో మరి అందుకోసం నేను మీతో మాట్లాడుతూ ఇక్కడ ప్రధానంగా వేదములలోనే భేదశ్రుతులు అభేదశ్రుతులు భేదాభేద శ్రుతులు అని మూడు ఉన్నాయి అనగా ఈ ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే అని చెప్పేవి అభేదశ్రుతి పరమాత్మకి ఆత్మకు ఆ భేదం ఉన్నప్పటికీ భేదం కూడా ఉంది అని చెప్పే శృతులు ఉన్నాయి మూడవది పరమాత్మ ఆత్మ ఖచ్చితంగా వేలైనవే అని చెప్పే భేదశ్రుతులు ఉన్నాయి అంటే ఏ ఆధారం అయితే మనకి ప్రధానంగా మనం తీసుకుని ఉపనిషత్ శాస్త్రం అంతా కూడా పెంపొందించుకున్నామో దర్శన వాంగ్మయం అంతా పెంపొందించుకున్నామే ఆ మూడిట్లోనే ఈ భేదం కనపడుతోంది ఆ స్థూలంలోనే ఈ భేదం కనపడుతోంది దాని ఆధారంగానే అద్వైత అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాలు వచ్చాయి వీటిని సమన్వయం చేయడం ఎలాగానే దాని మీద పద్నాలుగు శతాబ్దంలో వర్ధిందినటువంటి శ్రీపాద శ్రీవణ బలవారు ఒక చక్కటి కామెంట్ చేస్తారు ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనేవి ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి కోరికను బట్టి ఏర్పరుచుకునే చైతన్య స్థితులు అంటారు ఆయన అది సిద్ధాంతమో కాదు అనుభూతి కాదు అనుభవము కాదు అదొక చైతన్య స్థితి ఆ చైతన్య స్థితి అతని కోరికను బట్టి అది ఏర్పడుతుంది అక్కడ దానికి సమన్వయం చేశారు అది క్లియర్ కట్ సమన్వయం అందుకే అమ్మ ఎక్కడా కూడా అద్వైత ద్వైత విశిష్టాద్వైతాల యొక్క పేర్లు ఎంత లేదు ఎందుకంటే అమ్మ సదా ఆ చైతన్య స్ఫురణలో ఉండి ఆ చైతన్యం తానే మూలమయ్యా స్థితిలో ఉంది ఇప్పుడు మనం అష్టావకర గీత అనేటువంటిది మనం సచ్చందంలో మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు అష్టావకర గీతలో మొట్టమొదటి శ్లోకం దగ్గర మొదలు పెడదాం కథం జ్ఞానం అవాక్నవతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చం ప్రాప్తం ఏ తద్ బ్రూహి మమ ప్రభో అని జనకుడు అష్టావకుడు అడిగాడు ఓ ప్రభువా అసలు ప్రభు ఎవరు ఫస్ట్ ప్రశ్న అది మళ్ళీ లోపల కడదాం ఈ ఇంట్లో కానివ్వండి అది కథంతే అష్టావకుడు ఋషి అనుకోండి అంతవరకు అర్థం చేసుకోండి అంతవరకే ఇప్పుడు కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చె కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో జ్ఞానం ఏ విధంగా నువ్వు పొందుతావు ముక్తి ఏ రకంగా రావలసి వస్తుంది వైరాగ్యం ఏ రకంగా ప్రాప్తిస్తుంది ఏతద్ బ్రూహి మమ ప్రభో అన్నాడు ఇక్కడ జ్ఞానము నువ్వు పొందుతున్నావా జ్ఞానము తెలియబడుతుందా నువ్వు ముక్తుడవై ఉన్నావా ముక్తి తెచ్చుకుంటున్నావా నీకు వైరాగ్యం అనే సాంప్రదాయం ఉందా వైరాగ్యం దేని కొరకు నీకు కావాలి ఇవన్నీ నాకు చెప్పవలసింది అంటాడు ఇది విన్నప్పుడు ఈ శ్లోకం చూసినప్పుడు నాకు వెంటనే పతంజలి యోగ సూత్రాల్లోవి రెండు పదాలు భక్తికి వచ్చాయి వారు ఈశ్వరుడు అనే ప శబ్దాన్ని ఆ ఈశ్వర శబ్దానికి పర్యాయ పదాలుగా ఇంకో మూడు నాలుగు పదాలు వాడతారు వాటిల్లో గురువు అనే పదం ఒకటి ప్రభు అనే పదం ఒకటి వాడతారు వాడుతూ ఆ ప్రభువుక్కడికే చిత్తము యొక్క గుర్తిలోని పరిణామ విషయములు చూస్తాయి మిగతా ఎవరికీ తెలియవు అని ప్రభు అనే శబ్దానికి అర్థం ఏమిటి ప్రకృష్టమైన పుట్టుక కలిగినవాడు ఎస్టి అయిన పుట్టుక కలిగిన వాడు కాదు మనందరం వ్యష్టి అయిన పుట్టుక కలిగిన వాడము దానికంట వేరైనటువంటి ఒక ప్రకృష్టమైనటువంటి ప్రభు అంటే రాజు కాదు ప్రకృష్టమైన అంటే పుట్టుక ప్రకృష్టమైన పుట్టుక కాబట్టి ఇక్కడ జనకుడు ఇతన్ని నీవు ప్రకృష్టమైన పుట్టుక కలిగిన వాడివి కనుక నన్ను నేను వ్యష్టిగా భావిస్తున్నాను కనుక ఈ వ్యష్టి నుంచి సమిష్టి తత్వంలోకి వెళ్ళేటప్పుడు జ్ఞానం ఎలా పొందాలి ముక్తి ఎలా వస్తుంది వైరాగ్యం ఎలా కలుగుతుంది చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు వైరాగ్యం ఎందుకు కావాలి అన్నప్పుడు మళ్ళీ ప్రతజల యోగ సూత్రాల్లోనే చిత్తవృత్తి నిరోధకానికి చెప్తూ అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ అనే సూత్రం ఉంది అభ్యాసము ద్వారా వైరాగ్యము ద్వారా చిత్తవృత్తులైనటువంటి ప్రత్యక్ష ప్రత్యక్ష విపర్య వికల్ప నిద్ర స్మృతి అనే ఐదు వృత్తుల్ని కూడా నిరోధించవచ్చు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి చిత్తవృత్తిని నిరోధించడానికి వైరాగ్యం కావాలి అది పతంజలి యోగ సూత్రాలలో చెప్పడే అంశం మీరు అడగవచ్చు మరి పతంజలి యోగం ఇక్కడ అవసరమే వచ్చింది అన్నప్పుడు ఇతను కోరుకున్నది జ్ఞానము కోరుతున్నాడు జ్ఞానము లేక జ్ఞానాన్ని కోరుతున్నాడా ఉన్న జ్ఞానం జ్ఞానం ఈ ఉన్న జ్ఞానం కంటే లేని జ్ఞానం ఏదో ఉన్నతమైనటువంటిది కోరుతున్నాడా అలాగే తాను బంధింపబడ్డాన్ని కాబట్టి దాన్ని కోరుతున్నాడా అది భ్రాంతిజన్యమైనటువంటి ప్రశ్న సత్యం నుంచి వచ్చినటువంటి ప్రశ్న అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కథం జ్ఞానం అమాప్నవతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చె కథం ప్రాప్తం ఏ తగ్గ్రూహి మమ ప్రభో అని చెప్పేసి చెప్పడం జరుగుతూ కాబట్టి దానికి సంబంధించి నాకు చెప్పు అంటున్నాడు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి ఈ క్లాసికల్ లిటరేచర్ అనువాదం చేసిన వాళ్ళు తరువాత వీటి మీద కొంత భాష్యాలు చెప్పిన వాళ్ళు సమకాలీన భావాలను కొన్ని సమన్వయపరచి మధ్యలో వచ్చేటువంటి భావాలను కొన్ని సమన్వయపరచి వాళ్ళు తమ తమ వ్యాఖ్యానాల్లో జతపరిచారు వాళ్ళు మూలాన్ని మూలంగా ఖచ్చితాన్ని ఖచ్చితంగా చెప్పలేదు ఎందుకు జ్ఞానము జ్ఞానము అంటే జ్ఞేయతే ఇది జ్ఞానం అని జ్ఞేయతే ఇది జ్ఞానం జ్ఞేయతే అని చెప్పేసి అనడంలో ఆత్మనేపద ప్రచయం ఉంది తనను తాను తెలుసుకొనుట ఆత్మనేపద ప్రచయం అనేటువంటిది తెలుసుకొనుట చేసి కొనుట వండుకొనుట ఇటువంటి వాటిలో కరు ప్రచయం తెలుగులో ఆత్మనేపద ప్రచయం తన కడుపు తాను అది అనుభవం ద్వారా గానీ బోధ ద్వారా గానీ అభ్యాసం ద్వారా గాని అర్థమయ్యేది కాదు బయట నుంచి నేర్చుకునేది కాదు అది కథం జ్ఞానం అవాత్న ఆ జ్ఞానము నేను పొందుతున్నాను అని అడుగుతున్నాడు కథం ముక్తి భవిష్యతి ఈ బంధం అనేది కనుక ఈ బంధం నుంచి నేను ఏ రకంగా దూరం అవుతున్నాను అని అడుగుతున్నాడు అసలు ముక్తి ఉందా ముక్తి అసలు ముక్తి ఉన్నట్టయితే మరి ముక్తి గురించి సాంఖ్యం ఎందుకు చెప్పలేదు అనాది అనేటువంటి సిద్ధార్థం అది నువ్వు బంధింపబడ్డావని చెప్పాలిగా ఆ బంధింపబడినటువంటి సిద్ధాంతం గురించి నువ్వు ఎప్పటి నువ్వు చెప్పడం లేదే నువ్వు ఎక్కడ బంధింపబడ్డావు దేని చేత బంధింపబడ్డావు జన్మబంధమా జ్వర బంధమా దుఃఖం బంధమా సుఖం బంధమా ఇవన్నీ లేని స్థితి వెళ్ళి సమానమైన స్థితి మమేక స్థితిగా ఉంటుందని చెప్పేసి అబ్బాయి చెప్తున్నారు ప్రత్యేకించి అని మమేక కష్టము సుఖము రెండు ఉన్నాయి అది ఒక అద్వంద్వమైన నిర్ద్వంద్వమైన ద్వంద్వతితమైన ద్వంద్వరహితమైన గుణరహితమైన సమస్తమైన స్థితి అక్కడ వేస్ట్ అనే ఒక మాట లేదే లేదు అది ఒక సిద్ధస్థితి ఆ రకమైనటువంటి సిద్ధస్థితిని అమ్మ సమన్వయం చేసుకుంటూ వెళుతున్నప్పుడు మరి ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్యం వైరాగ్యం గురించి కూడా ప్రజల్లో చాలా విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇంకో దాని ఆసక్తి కలగకుండా ఉండడం పని చేయకుండా ఉండడం అన్నింటినీ తప్పించి దూరంగా వెళ్ళిపోదాం అనుకోవడం కోరికలు మీకు కోరకుండా ఉండకపోవడం దేని పట్ల ఆసక్తి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా చెబుతారు ఉన్నప్పుడు అది రోగం కూడా ఆకలేకపోవడం రోగం పరిస్థితిలో ఉంటే అందమైన ఆడివి భారీ కనిపిస్తే సంభోగించకపోవడం రోగం ఒక దృశ్యాన్ని విషయంగా చూసి ఆనందించకపోవడం రోగం మరి వైరోగ్యం కూడా ఒక రకమైన రోగమేనా మనం ప్రశ్న సాధారణ స్థితి కంటే అది మరి ఆ వైరాగ్యాన్ని ఎందుకు పొందుతున్నాను వీడు ఈ సాధారణ స్థితిని ఎందుకు కొట్టి పారేస్తున్నారు వీడు సహజత్వం నుంచి దూరం అయ్యారా నేను కుక్క మొక్క పెట్టుకున్నాను ఇంట్లో కుక్క కుక్క అని పిలుస్తున్నాను ఎంత చూసినా కుక్క మరగదుగా వరిగే కుక్క చూడాలంటే రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి ఏసీ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి నేను టీవీ స్క్రీన్ ముందు బయటకు వెళ్ళాలి నీ ఆలోచన నుంచి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళినప్పుడు మరికే కుక్కను చూడొచ్చు అంతవరకు కుక్క నేను చూస్తుంటా తప్ప కుక్క మరగదు వీళ్ళందరూ కూడా ఏసీ రూముల్లో టీవీ స్క్రీన్ ముందు ఉన్న వేదాంతుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత ఖచ్చితంగా నిర్భయంగా చెప్తున్నానంటే వీళ్ళందరినీ అమ్మ అలా తనబెట్టారు ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసేది తగ్గడ మనోవికారమే బుద్ధివికారమే పూర్తిగా అర్థమైంది ఆ స్థితి ఎప్పుడైతే అర్థమైందో మరి మళ్ళీ మనం దీనికి తిరిగి ప్రయత్నం చేసి ఇక్కడ ఏమి సాధించబోతున్నామని మళ్ళీ వీరి కోసం మరి మీరు ప్రయత్నం చేస్తున్నాం జన కూడా ఒక తెలుసుకున్నాడా ఇప్పుడు మీరు మీరు మీ స్థాయిల్లో మీకు అమ్మ చెప్పారు మా అన్నయ్య గారికి అమ్మ ఒకటి చెప్పారు వీరికి ఒకటి చెప్పారు వారికి ఒకటి చెప్పారు దేవర పద్ధతిలో వాళ్ళకి చెప్తూనే అంటే మీకు మీకు ప్రబుద్ధం అయ్యారు మీరు ఆ ప్రబుద్ధమైన దాన్ని మీరు సమన్వయం చేసుకుంటే సరిపోతుంది ఆ సమన్వయం చేసుకోవడమే సత్సంగం ప్రబుద్ధమైన దాన్ని సమన్వయం చేసుకోవడమే సత్సంగం అది ఒక టైం ప్రకారం జరిగేది కాదు ఒక బయట నామస్మరణ చేసినట్టు అర్చన చేసినట్టు జరిగేటువంటిది అంతగంట కాదు దానికి ఒక కౌంటో ఉండదు డిఫరెన్స్ ఉండదు టైమ్ ఉండదు మీనింగు ఉండదు ఏమీ ఉండదు ఆబ్జెక్ట్ ఉండదు ఇరవై నాలుగు గంటలు అదే అయి ఉంటావు అదే సత్సంగం ఆయన సినుక మరి మనం జరిపే సత్సంగం ఎంతవరకు సత్సంగం అనవచ్చు అన్న ప్రశ్న దగ్గర నేను నిలబడ్డాల్సి వచ్చింది రెండు ఇప్పుడు మీరు అష్టావక్రుడు అనేటువంటి ఆయన గురించి అడిగాడు అడిగాడు అష్టావక్రుడు గురించి ఇందులో చెప్పిన రెండు వాక్యాలు చదువుతాను అదేమిటి అని చెప్పేసి అష్టావక్రుడు సుజాత గర్భంలో ఉండగానే తన తండ్రికి ఆహరుడు చదివే వేదశాస్త్రాలు అన్నిటినీ ఆకటింపు చేసిన మహాపండితుడైనడు ఒకనాడు తన తండ్రి చదివేదాని తప్పు విని గర్భంలో నుండే దుక్క దిగబోగా కోపించిన కాహరుడు శిశువును అష్టావకరుడు కమ్మని చెప్పడంతో అష్టావంకరంతో జన్మించాడు ఇతని చిన్నతనంలోనే ఇతని జనక మహారాజును ఆశ్రయించి ధనం సంపాదించాలనే కోరికతో విదేహపురానికి పోయి అక్కడ జనక మహాస్థాన పండితుడైన వంధ్యంతో ఓడిపోయి తన తండ్రుడైన వరుణునికి సేవకునిగా నింపబడవలసి వచ్చింది అష్టావకుడు తన రూపంతో పాటు తండ్రి లేకపోవడానికి అవహేళన చేయడం భరించలేక తల్లి సుజాతను తండ్రి గురించి నిలదీసి అడిగి తెలుసుకున్నాడు అప్పటికి పన్నెండు సంవత్సరాల బాలుడైనప్పటికీ తన మీద దృఢ విశ్వాసంతో విదేహ నగరానికి చాలా కష్టం మీద రాజాస్థానం ప్రవేశించి ఆస్థాన విధ్వంసైన వందిరు ఓడించి తండ్రిని చరణుని విడిపించాడు సంతోష స్వాంతుడైన తండ్రి కుమారని సమంగా నదిలో స్నానం చేసినమ్మని అతని వక్రత్వాన్ని కోబట్టి అందమైన బాలునిగా ఆశీర్వదిస్తాడు సత్యాన్వేషణ జనక మహర్షి పరిశీలనలు అష్టావకరం మునించిన జవాబులు ఇక అష్టావకర గీతగా పేరు ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు నాకు ఇంకా విచిత్రమైన ఆలోచన వచ్చింది అష్టావకరుడు అనే పేరు ఎందుకు వచ్చింది నిజంగా ఎనిమిది వంకరులు ఆయనలో ఉన్నాయా అక్కడ ఏం బాట అసలు మాట ఎందుకు వాడాల్సి వచ్చింది ఎవరైతే తాను అష్టవిధ ప్రకృతులతో చేసుకున్నానని ఎదుగు ఉన్నవాడో వాడు అష్టావక్కుడు మరి తన తల్లి అయిన మూల ప్రకృతి తండ్రి ఎవరు నాకు పురుషుడు ఎవరో చెప్పు నాకు తత్పము అని అడిగాడు ఆ రంగా చూసినప్పుడు తనలో ఉండేటువంటి అష్టవిధ ప్రకృతులను ఎందుకు కలిగాయో తల్లి ద్వారా తెలుసుకుని మూల ప్రకృతి యొక్క పురుష విచారణ ద్వారా అష్టావకృపరమైనటువంటి స్థితిలో ఇక్కడ ఏం చెప్తాడు సమంగానది అన్నీ సమముగా చూసుకునేటువంటి ఒక అనుగ భావన ఆ ప్రవాహము ఆ దివ్యత్వము ఆ చైతన్యములో సమన్వయం చేసుకున్నప్పుడు అతడికి ఈ విషయమంతా చరాచరములు రూప నామ గుణ అవస్థ కాల వాసన నిర్త్యాది వేదాలు ఏమీ లేకుండా ప్రకృతి పురుషు విచక్షణ లేకుండా కేవలమైన అధిశూన్య దర్శనముగా గోచరిస్తుంది అది అష్టావక్ర గీతలో ఉండేటువంటి అభిప్రాయం ఇప్పుడు దీన్ని అద్వైత వేదాంత పరంగా పాఠం చెప్పాలా అమ్మ సిద్ధాంతం వీటన్నిటిని అధిగమించేసింది ఈ పుస్తకాలని అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాలి వాస్తవానికి మనం అమ్మ దగ్గరే మొదలు పెట్టేశాం అటువంటిప్పుడు ఈ పుస్తకాలన్నీ మళ్ళీ పక్కన పడేయవలసినవే ఎందుకంటే మళ్ళీ తిరిగి జ్ఞానం అంటే ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు అమ్మ బలాన్ని విచారణ చేసింది ఏదో చెట్టు దగ్గరికి వచ్చి వాసన గురించి విచారణ చేసింది ఇంకా పొట్టు గురించి విచారణ చేసింది ఈ జనం పడిన చెప్పింది మళ్ళీ అన్ని అందులోనే వచ్చాయా వైరాగ్యం అన్నప్పుడు పుట్టికంత సమానమో మరణం అంత సమానంగా ఉంది ఈ పక్కన పాడిన పెట్టి పక్కన కళ్యాణం చేయించి రెండింటినీ సమానంగా చూడగలిగినటువంటిది మరి అందగంట వైరాగ్యమైనటువంటి స్థితి ఏమైనా కావాలా మరి మనం అటువంటి వాళ్ళని చూడటం కాదు వారి స్థితిని మనం అనుభవించి వారి స్థితిలో పాలుపంచుకున్నప్పుడు ఈ శాస్త్ర గ్రంథాలన్నీ మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ కు మాత్రమే వాళ్ళు తప్పుగా ఉపయోగించుకున్నటువంటి పుస్తకాలు ఇవి కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అర్థవకరాలు ఇప్పుడు నేను చెప్పిన అర్థం అర్థమైందా అష్టావకరులుంటే ఎవరు ఎవరైతే నాలో ఎనిమిది గొంతములున్నాయి భూమి అగ్ని భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అనే ఎనిమిది కూడా పనిచేస్తున్నాయి ఆ ఎనిమిది పట్ల ఎంపికలిగి ఉన్నప్పుడు ఆ భిన్నత్వం మాత్రమే చూస్తున్నప్పుడు అది అష్టావకరత్వము ఈ భిన్నత్వం ఎందుకు కలిగింది ఎవరు కలిగించారు అని అడగబడ్డ తల్లి మూల ప్రకృతి ఆ తండ్రి అయినటువంటి వాడు పురుషుడు ఆ సంగత్వం అనేటువంటిది చైతన్యముతో కూడినటువంటి శూన్యస్థితి కావున అష్టావకర గీత సారాంశం ఏమిటి అంటే ఆ చైతన్యమును ప్రతిపాదన చేసి ఆ శూన్యమును తెలుసుకున్నప్పుడు జన్మ లేదు జ్వర లేదు దుఃఖము లేదు వ్యాధి లేదు భయము లేదు సంశయము లేదు ప్రమాదము లేదు ఉత్పాదము లేదు ద్వందము లేదు అద్వందము లేదు ద్వైతము లేదు అద్వైతము లేదు గుణము లేదు నిర్గుణము లేదు అంతయు ఒక్కటే అనే భావన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒక బోధగా ఇది మహాభారతంలో చెప్పబడింది చెప్పబడింది జనక మహా మహాభారతంలో చెప్పబడింది ఉపాఖ్యానం ఇప్పుడు మనం మనం పూర్వం గురించి తెలుసుకోవటం లే అలాగే మహాభారతంలో కూడా వాళ్ళ పూర్వల గురించి తెలుసుకున్నారు అలాగే యోగవాసిష్టంలో రాబోయేటువంటి భగవద్గీత ఎలా ఉంటుంది అని యోగవాసిష్టంలో చెప్పాడు భగవద్గీత విధంగా ఉంటుంది అది రాబోయేటువంటి కాలాన్ని గురించి చెప్పాడు గడిచిపోయే కాలం గురించి కూడా తెలుసుకుంటున్నారు కావున ఇప్పుడు మీ ముందు నేను పెట్టింది ఏమిటంటే వాళ్ళ సత్సంగానికి ఇది కేవలం ముఖోతం మాత్రమే మీరు వేదాంత దర్శనం చేయాలనుకుంటున్నారా అమ్మ దర్శనం చేయాలనుకుంటున్నారా ప్రశ్న మీ ముందు పెట్టి నేను ఇప్పుడు సత్సంగాన్ని ఊహిస్తున్నా